పరిశుద్ధులకు తండ్రి కృప జీవం గల దేవ నీకు ఎంతో వందాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీత గొప్ప తండ్రి మహాపరిశుద్ధులైన దేవానికి సమస్త ఘనత మహిమ ప్రభావం తండ్రి నీకు అర్పించుకుంటున్న అయినా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేందుకని నీకు ఎంతో వందాలు ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడి మీ కృపలో భద్రపరుచుకుని మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రావా కాచి కాపాడడానికి నీకు ఎంతో వందలు ప్రవా అందరి తండ్రి నేను స్థుతిస్తున్నాం ఘన పరిశ్రమ మహిమ పరిశ్రమ అయినా సమస్త ఘనత మహిమ ప్రభావం తండ్రి నీకే చెల్లించుకుంటాం మీ కృపలు మమ్మల్ని మా జీవితాలు మహృదయాలను ప్రవ్వ అయినా సరి చేయమని మా పాపంలో క్షమించండి ప్రవ్వ నా దేవాన తండ్రి మీ కృపలు మమ్మల్ని జ్ఞాపన చేస్తున్నాయన మా జీవితాన్ని సరి చేయని ప్రవ్వ మీ యొక్క పరిశుద్ధతులు మా తలంపులు మా ఆలోచన సమస్తాన్ని ప్రభావ తొలగించి మీ ఆలోచన మీ తలంపుతో నింపండి మీకు ఆత్మ నడిపిచ్చిన నూతనమైన అభిషేకం మాకు అందరికి కనిగిరించండి ప్రభావ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ఆత్మీయ లోతులోపు నడిపించిన అయినా రానబెడి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసినైనా అయినా మీ మహిమార్థం నిలబెట్టుకోమని ప్రాధిష్టం అయినా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మా జీవితాలు ఇంకా మేము సరి మేము ముందు సాగిపోలేగినా మీ కృపా వెంబడి కృప మా కనిగరించండి మీ కనికెరంతో మమ్మ నింపమని ప్రాదిష్టం ఓ ప్రభావ వాళ్ళ ఇంకేమైనా బలహీతలు ఉంటే ప్రవా ఆయస్యకరమైన జీవితం ఉంటే ప్రవా వాటి మా బిడ్డలు తెచ్చి వాటి మీ సంగతి మేము ఒప్పుకుంటున్నాం అయినా మీ కనికరం పొందాలా మీ కృపలు మేము జీవించాలా పరిశుద్ధంగా మీ కొరకు జీవించాలా అయినా సహాయపడమని ప్రార్థనం ఓ ప్రభ అయినా మీరు ఎంతో పరిశుద్ధులైనా మీకు పరిశుద్ధి అనుగరించమని ఆరదంతట్లో ప్రభావ మీరే ఆధిపత్యం నడిపించి వాక్యం మీరు మాతో మాట్లాడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తండ్రి ఆమెన్ ణ మహిమంతయు చెల్లించము స్ణ మహిమంతయు మన యేసుకి చెల్లించేదము స్ణ మహిమంతయు చెల్లించేదము స్థుతిగణ మహిమంతయు మన యేసుకి చెల్లించేదము దూతలారాస్తు తెయించుడి దూత సైన్యంస్తుయించుడి దూతల రాస్తు దూత సైన్యం అస్తు తెడీ తీయించుడి నాక్షత్రను నరస్తు తీయించుడి సూర్య చంద్రుల రస్తు తీయించుడి నాక్షత్రముళ్ల రస్తు తీయించుడి సుతి గణం మహిమంతయుఖి సుతి గణ మహిమంత మన ఈ సుఖి చెల్లించేదము పరమాకాశమస్తు తీయించుడి ఆకాశ మండలంస్తు పరమాకాశమస్తు తీయించుడి ఆకాశ మండలం స్థు తీయించుడి అకాశ జలమాస్తు అగాధ జలమాస్తుయించుడి భూమియు సమస్తమస్తు తీయించుడి స్గణ మహిమంతయు చెల్లించెదము స్తిగణ మహిమంతయు మన ఏసు చెల్లించెదము అగ్నివడగండ రాస్తు తీయించుడి ఇమాము తుఫాను సుతించుడి హిమాము తుఫాను స్థుతి ఇంచుడి వరమా గుంటల రుతి తీయించుడి వృక్షము పక్షుల రసుడి పర్వతము గుంటల రస్తు తీయించుడి చె చెల్లించదము స్థుతిగణ మహిమంతయు మన యేసుకి చెల్లించదము యవను కన్యలు స్థుతియించుడి పిల్లలు పెద్దలు స్థుతియించుడి యువనులు కన్యలు స్తుయించుడి పిల్లలు పెద్దలు స్థుతియించుడి ృత్తులు బాల రుస్తు తీయించుడి నిత ఇసునాస్తు బాల రుస్తు తీయించుడి నిత ఇసునాస్తుయించుడి శుతి గణ మహిమంతయు చెల్లించేదము స్థుతి గణ మహిమంతయు మన ఏసుకె చెల్లించేదము యుసు చెల్లించెదము మన ఏసు చెల్లించేదము హలో స్టార్ థ్యాంక్ యూ సోత్రం నేనా పరిశుద్ధుడా మేమున్నతుడా సరశక్తి మంత్రుల జీవంగల ప్రభానికి వందనాలు ప్రభావ అయ్యా రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు సోత్రం తెలిసినాం నాయన మా పాప బ్రదర్ వాళ్ళ యేసు కృష్ణ నామంలో చిన్న పాపను ముట్టడి తాకండి నాయన అప్పటికి చుట్టూ అగ్నికంచన పెట్టండి శోధన గర్తించేదేవా జరాన్ని వీరి గర్తించండి చీకట్ శక్తి రేసిన గర్తించేవా అప్పటికి జరాన్ని నార్మల్ ఉండటం సహాయపడండి ప్రభాని పరులోక దూతలు కాపుతలో ఉంటుంది కాక ప్రభా ఏసు ప్రభా కుటుంబం అంతా తోడే నడిపించి విజయాన్ని దయచేయండి ఏసు ప్రభానికి వందన సంపూర్ణంగా విడుదల దయచేసి రక్షించుకొని ఆ కుటుంబం అంతా సాక్షి నిలబెట్టి నామానికి మేమ తెచ్చుకుంటామని ప్రశ్న is our sister siddhamo yaho siddhamo yaho siddhamo yaho rajul man se varle re turul man se varle re rajul man se varle re Before we sit, he would be assured that we were gonna pound. He was lijna outfits as he were younger. He was coming out of manoma County. Yehoganyism. మనలను ప్రదర్శనా బాధలు మనలను యాదులు మనలను ప్రదేశిన బాధలు మనలను కుంగదిసిన విశ్వాసము ఏ మనకుండగా విశ్వాసము కుచర్త అయినా మనకుండగా హోవాదే సుధము యహో వాదే సుజము యహోవాదే సుద్ధము యహోవాదే ఎరికో గోడలు ముందునా ఎవ సముద్రము ఎదురైనా ఎరుకో గోడలు ముందునా ఎవ సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనకుంద భయం మన చింత అద్భుత దేవుడు మనకుంద భయం మన చింత శుభ్రో యహోవాదే శుద్ధము యహో వాహో వేద్దమో యహో వా అబ్బా దే నా యుగా గౌనా సయ సయ పరశు ద్రోగి తండ్రి మీకు వందాలను అయినా మహోన్నతురగు మా దేవ మీకే సమస్త ఘనత మటి మా ప్రభావాలు చెల్లించుకొని చిన్నాం ఈ విద్యను చింతవర్మాన్ని కాచి కాపాడనందుకు మీకు ఎంతో వందనాలైనా ఏ క్రితం మళ్ళీ మీ సన్నిధిలో ప్రేమించుకుంటుండగా మాతో మా హృద్ధాన్ని మేము ఉంటున్న కాలంలో ప్రోగా ఏ నీతిగా మీకు అంగీకారం ఉండేలాగా వ్యవహితిగా మీ యొక్క నీతి సౌక్యం ప్రకటించలేదా మీ కొరకు ప్రతి మాతో మాట్లాడండి మా జీవితాలను సారి చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తను మళ్ళీ పంపు బ్రదని వాళ్ళ పాప గురించి ప్రార్థిస్తుండగా అబ్బిడ్ అని తను మళ్ళీ పిలుస్తున్న జ్వరానికి గర్తిస్తున్నాం టిపా జీసస్ ని ప్రోగా స్వస్థపరచండి మహిమాల ఇంట్లో పెట్టుకోండి ప్రతి చోట మమ్మల్ని అందరినీ మీ నీతి సైతలు పెట్టించి బిళ్ళగా తయారు చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడ యుగ సమాప్తితో బహు సమీపం అవుతుండగా ప్రభుత్వ నేతలు నడిపించే సువార్తికులుగా తయారు చేయమని ఆర్థిస్తున్నాం మీరు మీ మహిమార్థంగా మమ్మల్ని నిలబెట్టుకోవడానికి ఆర్థిస్తున్నాం మీకు అంగీకారం ఉండేలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం చేసిన కార్యములు మీకు ఎంతో బలగా అర్పించుకుంటుంది సమస్త ఘనత మహిమా పరముని మీకే చెల్లించుకుంటూ ఏసీ క్రీస్తు పరిషుద్ధ నా మమ్మల్ని తండ్రి ఈరోజు ఇరవై ఒకటి ఆరవ తారీఖు మే ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాబిలోనియన్ గిరిగోరం క్యాలెండర్ ప్రకారంగా మాకు ఇక్కడ టెన్ థర్టీ త్రీ అవుతుంది ఉదయం యునైటెడ్ స్టేట్స్ లో సో మనం ప్రకటన గ్రంథంలోని పదిహేడవ అధ్యాయాన్ని ముగించుతూకి తీసుకొచ్చుకుంటున్నాం తొమ్మిదవ వచనం నుంచి ఈరోజు మరి కొన్ని విషయాలు ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయాన్ని తొమ్మిదవ వచనం నుంచి మీరు కొన్ని ముఖ్యంగా ఇది తొమ్మిది తలలుగా ఏడు తలలు గల మృగం గురించి మనం ధ్యానిస్తున్నాం తొమ్మిదవ వచనం నుంచి అయితే ఈ ఏడు తలలు గురించి దూత విశదీకరిస్తున్నాడు ఇప్పుడు రెండు సంవత్సరాల క్రితం బాప్తిజం సారీ యుహాను భక్తుడు దాన్ని మనకి అక్కడ దర్శనరీతిగా చూసి మన కొరకు పుస్తకంలో అందుకే ఈ పుస్తకము బహు విలువ క్రైస్తవ జీవితంలో ఎందుకంటే దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యం కాబట్టిన్యత రావాలంటే ఖచ్చితంగా నీకు ప్రకటన గంధం అర్థం కావాలా కానీ ప్రకటన గంధము చిహ్న పరంగా రాయబడింది అంటే సింబాలిక్ అంటారు ఇంగ్లీష్లో సింబల్స్ అన్ని ఇవన్నీ చిహ్నాలు కాబట్టి ఉపమాన రీతిగా చిహ్న రాయబడింది వీటిని అర్థం చేసుకోవాలంటే చిహ్నా భాష మీకు అర్థం కావాలా చిహ్నాలని అర్థం చేసుకోవాలన్న భాష మీకు అర్థం కావాలా అది ప్రభు మనకి ఎప్పుడో బయలుపర్చి రెండు వేల ఎనిమిదవ కాబట్టి మనకి ఏమంత కష్టం అనిపించలేదు మొదటి నుంచి కూడా సరే కొన్ని ఆయన రిలీజ్ చేయకపోవడం వల్ల కష్టం అనిపిస్తూ ఉంటాయి కానీ చిన్నపిల్లలకు నేర్పిస్తున్నట్లు ఆయన మనల్ని మన కూర్చోబెట్టి తన కాళ్ళ దగ్గర వీటన్నిటినీ మనకి నేర్పిస్తా ఉన్నాడు అందుకే మనము చిన్నపిల్లల స్వభావం కలిగి జీవించడం నేర్చుకోవాలా అయితే పదిహేడవ అధ్యాయానికి ముందు అంటే పదిహేడో అధ్యాయంలో మనం చూస్తున్న ఈ ఏడు కళాలు ఏడు రాజ్యాలు అన్ని అక్కడ జ్ఞాపం చేపడతా అయితే అవన్నిటినీ మనం గతంలో బహు దీర్ఘంగా చూసినాము అవి ఏంటంటే ఐగుప్తు అషూరు బబులోను పర్సియా గ్రీసు మరియు రోమ్ దాని తర్వాత ఉన్నది పర్వక రాజ్యం అయితే ప్రధం ధానియల్ గ్రంథం రెండో దేలా మనం చూస్తాము దేవుడు దూత ద్వారా వాటిని బయలుపరిచిన ధాన్యల్కి ఏంటంటే ఈ రాచుల కాలంలో దేవుడు తన రాజ్యాన్ని స్థాపించను అది శాశ్వత కాలం ఉంటుందని అయితే మీరు ఎక్కడన్నా అండర్లైన్ చేసుకోవాలా ఇది శాశ్వత కాలం ఉండే రాజ్యం కానీ ఇక్కడ ప్రకటన గ్రంథము పదిహేడవ వర్షం పచ్చినప్పటికీ అది బహు కొంతకాలం అనే చెప్పబడింది కాబట్టి ఈ కొంతకాలం అనేది ఏది శాశ్వత కాలం అనేది ఈ రెండు అర్థం అయితేనే కానీ ఈ కన్ఫ్యూజన్ పోద ఎందుకంటే ప్రతిసారి మనము ఈ వ్యాఖ్యలను ధరిస్తున్నప్పుడు ఒక బలహీనత మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఏంటంటే ప్రకృతి సహజంగా చూడడానికి మనకు తెలుసు ప్రకృతి సహజంగా కూడా ఉంటాయి వాక్యాలన్నీ కానీ రెండంచెల వాడిగల ఖడ్గం కాబట్టి ఆత్మీయమైన ఆ యొక్క విషయాలను కూడా మనం అర్థం చేసుకోవాలి అదొక అంచు అన్నట్టు ప్రకృతి సహజంగా ఉన్న అన్ని పాత నిబంధన కాలాలు నెరవేరినాయి కానీ వృత్త నిబంధనకు వచ్చేప్పటికీ వారికి దృష్టాంతంగా సంభవించి యుగ మీకు బుద్ధి కలగడం కొరకు వ్రాయపడ్డది అన్నాడు అంటే ఏంటంటే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ అంటే మన కాలం ముగించటానికి అవి ప్రకృతి సహజంగా కూడా నడుస్తూ ఉంటాయి ఆత్మీయం కూడా ఉంటాయి అదే రెండులో వాడి గల కట్టుకమన్నట్టు వారికి దృష్టాంతాలుగా జరిగినాయి అంటే కళ్ళకు కనిపించినట్టు జరిగినాయి అన్నీ మీకు కూడా జరుగుతాయి అంటున్నాడు కానీ మీకు అవి బుద్ధికల కూడా రాయబడ్డాయి ఎందుకంటే వాళ్ళకి జరిగినాయి మీకు బుద్ధి అంటే ఆత్మీయమైంది అది కళ్ళ కనిపించే తెలివికి సంబంధించింది ఏదైనా తోటలో పండు దాన్ని తింటే వాళ్ళకి మంచి ఇచ్చాడు అని తెలివి కదా కాబట్టి లోకము తెలివినిస్తుంది పర్లోకము బుద్ధిని ఇస్తుంది కాబట్టి మనకి బుద్ధి అవసరం తెలివి అవసరం లేదు ఈ లోకస్తులకి బహు తెలివి ఎందుకంటే దాని అనే చెప్పే ఈ యుగము ముగింపు కాలంలో తెలివి అధికమగున్నవి అందుకే మనం ఎక్కడ చూసినా ఆశ్చర్యకరమైన విషయాలు చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం కానీ నేను దాని గురించి ఎక్కువ పట్టించుకొని ఇక్కడ ఈ దేశంలో కూడా అంతే ఎక్కడ చూసినా ఆశ్చర్యంగా కానీ నేను దానిని నా మీద కంట్రోల్లోకి తీసుకురానిస్తలే అనుకోట నీటిని నేను రెసిస్ట్ చేస్తున్నాను ప్రతి దశలో నువ్వు ఎక్కడ వినగానే అంత ఆశ్చర్యం ఉంటుంది దేశం కానీ దేనికి నేను వ్యాల్యూ ఇస్తలేను ఎందుకంటే నాకు తెలుసు అవి మోసమైనవి అవి నీడలు అవి ఒకసారి నువ్వు షాప్కి వెళ్ళామంటే ఇవన్నీ ఎప్పుడు చూడలేదే మీ జీవితకాలం కాదు అనేసి కోరుకుందామా ఎట్టి పరిస్థితులు ఇవన్నీ రెసిస్ట్ చేస్తే అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో కింద పెట్టుకుంటాం వాటి మీద సమయం వృధా చేస్తాం కాబట్టి క్రైస్తవు జీవితంలో ఈ బలైనట్టుంది అన్నట్టు అట్లా కనిపించేవన్నీ తెచ్చుకోవాలనుకుంటారు అంటే అవి ఏదైనా తోటలోని ఫలం అన్నట్టు వాటన్నింటి సమయం అంతా పోగొట్టుకుంటున్నారు కాబట్టి మనము ఆ రీతిలో సమయాన్ని పోగొట్టుకోవచ్చు దాన్ని సద్వినియోగం చేసుకోవాలా లేక ఇంగ్లీష్ బైబులో చెప్పినట్లు దాన్ని విమోచించుకోవాలా అవకాశం దొరికినప్పుడల్లా ప్రార్థనలో కూర్చోవాల అవకాశం దొరికినప్పుడల్లా వాటిని ధరించాలా మీకు నిద్ర పట్టలేదా ఓహో నిద్ర పట్టకపోతే ఎంత ఆశ్చర్యమో ఎంత అదృష్టమో ఎందుకంటే ఎంతోసేపు ప్రార్థన చేసుకోవచ్చు మన బలమైతే ఏంటంటే ప్రార్థన చేద్దామంటే నిద్ర వస్తుంది చర్చలో కానీ నీకు నిద్ర వస్తలేదంటే నువ్వు ఎందుకంటే సుమారు గంట సేపు ప్రాంతాల్లో అప్పుడు కానీ నువ్వు ఆ అరణ్య మార్గం అనుభవంలోకి లోపు ఎందుకంటే గతంలో నేను ఎన్నిసార్లు విప్పించిన అపవాది చేత శోధించబడేటప్పుడు మన ప్రభు కూడా ఆత్మ అరణ్యంలోనికి కొనిపోబడిను అంటే పరశుద్ధాత్ముడు మనందరినీ సైతాన్ చేత శోధింపబడేటప్పుడు అరణ్యంలో నడిపిస్తూ ఉంటాడు ఎందుకంటే నీ విశ్వాసం నిజమైందా లేదా అని అది పరీక్షించబడటప్పుడు తండ్రి అది బయల్పరచబడ్లేదు ఇది టెస్టెడ్ అని ఇంగ్లీష్లందుకే అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఏ ఫెయిత్ విచ్ ఈస్ నాట్ టెస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్ నీ విశ్వాసము పరీక్షింపబడకపోతే అది నమ్మదగినది కాదు కాబట్టి చాలా మంది అంటారు నాకు అంటే నేను నమ్ముతాను ఈశ్వరావు కానీ అది టెస్ట్ అయినప్పుడే అనుమానాలు వస్తూ ఉంటాయి పరీక్షలు ఆ పరీక్షల టైంలో అవిశ్వాసం వస్తూ ఉంటుంది దేవుడు ఎక్కడున్నాడు బ్రదర్ అంటాడు ఉంటే నాకు ఎందుకు ఇట్లా అయింది బ్రదర్ అంట పరీక్షలలో చాలా మంది విఫలం అప్పుడు అనుమానం వస్తూ కానీ ఆయన నమ్మదగిన వాడు ఒకసారి ఫెయిల్ అయిన వాడిని ఆయన అట్లా విడిచిపెట్టాడు నెక్స్ట్ టైం ఒక ఆపర్చునిటీ ఇస్తాడు సెకండ్ ఛాన్సెస్ అంటాం మనం గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ అంటాం మన దేవుడు మనకి అనేక అవకాశాలు ఇస్తూ ఉంటాడు సెకండ్ టైం ఫెయిల్ గా ఉన్నట్టు నేను కూడా చాలా లైఫ్ లో అన్ని విషయాలు అవి ఒక విషయమే కాదు ప్రకృతి సహజంగా ఫెయిల్ అయినాను చదువుల్లో ఫెయిల్ అయినాను ఉద్యోగాల్లో ఫెయిల్ అయినాను ప్రతి విషయంలో ఫెయిల్ కానీ సెకండ్ టైం నేను ఫెయిల్ కాలేదు ఏ ఇంటర్వ్యూకి నేను ఫెయిల్ కాలేదు ఏ పని చేసినా నేను ఫెయిల్ కాలేదు స్టార్టింగ్లో అన్ని ఫెయిల్ అయినా కానీ ఈ రోజు దేంట్లో నేను ఫెయిల్ కాలేదు ఎందుకంటే సెకండ్ ఛాన్స్ నాకు ఇచ్చింది అని నేను రుజుపరచుకున్నాను నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను ప్రతి దశల్లో కాబట్టి ప్రతి చిన్న పని చేయాలన్నా ప్రార్థనతోనే ఆరంభించుకునేవాడి దానిపథ్యం అట్లా చిన్నపంచి నేర్పించేది తల్లిదండ్రులకు ప్రార్థన జీవితం బట్ ఈ ఫెయిల్యూర్ అనేది స్లెప్పింగ్ స్టోన్స్ అంటాం కదా విజయానికి నువ్వు మెట్లెక్కినట్లే ఒక మెట్ సరిపోదు పది మెట్లెక్కితే కానీ నీకు విజయం రాదన్నట్లయితే కానీ నువ్వు మెట్టు దగ్గర చాగిపోతే జీవితం దానికి సంబంధించి కొన్ని మెట్ల దగ్గర చగిపోయింది ఈరోజు ప్రపంచాత్మకంగా నువ్వు చివరి మెట్టెక్కకపోతే పర్లపు రాజ్యాన్ని నువ్వు అనుభవపూర్వకంగా చూడలేవు శరీరంలో చూస్తే అర్థమే లేదు కాబట్టి ప్రకటన గంధము పదిహేడవ అధ్యాయ తొమ్మిదవ వచనం నుంచి మనం ఇప్పుడు చూస్తున్నాము చూడండి అంటను దానికి ముందు ఏడవ వచనం నుంచి చూస్తే కొంత దాని బ్యాక్గ్రౌండ్ అర్థమైపోయి ప్రకటన గంధము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనం ఆ దూత నాతో అంటే చూసిన దర్శనము ఆ యొక్క వ్యూహాలు భక్తులకు అర్థం కాకపోతే దూత దాన్ని విశదీకరిస్తా ఉన్నాడు ఏంటంటే చూడండి అందు తను ఆచరికేదని నీవేలా ఆశ్చర్యపడతీవి ఈ మృగాన్ని చూసి ఈ స్త్రీని చూసి ఈ స్త్రీని గురించిన మర్మమును ఏడు తలలను పది కొమ్ములను కలిగి దాని మోయించున్న క్రూర మృగమును గురించిన మర్మమును నీకు నేను తెలియజెప్పదను తెలిపేదను కాబట్టి ఈ మర్మమయమైన మృగము మర్మమయమైన స్త్రీ లేక దీని బబులోను ఈ మర్మమయమైన బబులోను బబులోను అని మర్మం వీటన్నిటిని గురించి ని నీకు బయలుపరుస్తా అంటున్నాడు కాబట్టి నేను పోయేవారం ఇక్కడికి చూపించడానికి ఆ కాలంలో వాటిని ఆ కాలం అంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఇది ప్రకృతి సహజంగా అర్థం చేసుకోండి దేవుని దృష్టిలో ఒక దినము వెయ్యి దినములతో పోల్చబడింది అంటే రెండు దినాలే అంతే ఆయన దృష్టిలో ఆయన టైంని నీ టైంతో కొల్చొద్దు నీ టైంని ఆయన టైంతో కొల్చడ కాబట్టి ఆ క్రూర మృగంకి సంబంధించిన విషయాలు రెండు వేల సంవత్సరాలు మీ టైం ప్రకారంగా చూస్తే దేవుని టైం ప్రకారం చూస్తే జస్ట్ నిన్న మొన్న అయినట్టే ఎనిమిదవ మేము చూసిన మృగము ఒకప్పుడు ఉండేను కానీ ఇప్పుడు లేదంటున్నాడు కాబట్టి రెండు వేల సంవత్సరాల క్రితం ఉండేను రెండు వేల సంవత్సరాల కానీ మళ్ళీ చూడండి అయితే అది అగాధ జలంలో నుండి పైకి వచ్చినప్పుడు అంటే అది తిరిగి రాబోతుంది అని చెప్తున్నాడు దాని తర్వాత తిరిగి వచ్చినాక నాశనం పోవటం అంటే అది తిరిగి వస్తుంది తిరిగి వచ్చినాక నాశనం పోతుంది దానికి సిద్ధంగా ఉందంట అంటే అది ఇంకా ఉంది రెడీగా అంటే మీకు తెలుసు ఆయన దృష్టిలో సమయం ముందుకు వెనకలికి ముందుకు వెనకలి పోతా ఉంటుంది టైం అట్లా ఉంటుంది కాబట్టి నీ టైం ముందుకే వెళ్తూ ఉంటుంది వెనకలికి వెళ్ళదు దేవుని దృష్టిలో టైం నీ ముందుకు తీసుకొస్తుంటాడు వెనకాలకి తీసుకొస్తుంటాడు అట్లా చేస్తున్నాడు నీవు చూచిన ఆ మృగము ఒకప్పుడు ఉండేను కానీ ఇప్పుడు లేదు అంటున్నాడు అయితే అది అగాధ జలంలో నుండి వస్తుందంటే ఈ కళ్ళకు కనిపించేటట్టు లేదు కానీ అది అగాధ జలంలో ఉంది అంటున్నాడు అంటే మనుషుల మధ్యలో ఉంది జలం అంటే మనకు తెలుసు మనుషులది అంటే మనుషులు ఎక్కడున్నారు అగాధంగా ఉన్నారంటే ఎక్కడ పడిపోయినారు పాపపు జీవితాలలో కాబట్టి అక్కడి నుంచి అది పైకి వస్తుంది వాళ్ళ మధ్య నుంచి బయటకు వస్తుంది అందుకే సాముద్రం నుంచి మృగం రావడం చూపించడండి భూమి మీద నుండి ఒక మృగం రావడం చూపించినా ఇవి రెండు మృగాలు ఒక్కటే కూడా చూపించిన గతంలో ఇవన్నీ మృగాలు ఒక్కటే అవి సైతాన్ యొక్క ప్రతిబింబం వాడు వాటికి శక్తినిస్తా ఉన్నాడు ఎందుకంటే వానికి వాడు డైరెక్ట్ గా మనతో పోట్లాడలేడు కాబట్టి వాణ్ణి నిరాదనగా చేసిడు కాబట్టి వాడు అబద్ధికుడు వాడు దూతలను అందరినీ మోసగించి వాడిని ఆ దూతలు దయ్యాల్లాగా మారి మనకి అటాక్ చేస్తున్నాడు వాడు ఆ రాజ్యాన్ని పొందుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ వంటి దొరకదన్నట్టు ఎప్పుడు అయితే నీవు చూచిన మృగం ఒకప్పుడు ఉంటుంది కానీ ఇప్పుడు లేదు అయితే అది అగార జానం నుండి వచ్చేటప్పుడు వచ్చినప్పుడు ఏమైతే నాశనంలకు పోవటకులో సిద్ధంగా ఉన్నది అంటే ఇది ఉన్నది అని చెప్తున్నాడు ఒకప్పుడు లేదు ఒకప్పుడు ఉంటే ఇప్పుడు లేదంటున్నాడు కానీ ఇప్పుడు ఉన్నది అంటాడు సిద్ధంగా ఎవరు అర్థం చెప్పండి టైం ముందుకు వెనకలికి ముందుకు వెనకల్ తీసుకొస్తాడు దేవుడు టైం సమరస్తితో మాట్లాడిన విషయం ఎన్నిసార్లు నేను జ్ఞాపకం చేసినా అమ్మా ఒక కాలం వస్తుంది అది అది ఇప్పుడే వచ్చింది అంటే ఆయన ఇష్టం అన్నట్టు ఆయన ముందు నుంచి కి వెనకలికి భవిష్యత్తు నుంచి ప్రస్తుతానికి నాడుకు లాక్కొని ప్రార్థన చేస్తే ఇప్పుడు జరగాల్సిన ప్రవచనము పోస్ట్ చేస్తాడు ఏశ భక్తం ధర ఎన్ని మనం ప్రవచనాలు పోస్ట్ చేసినట్లు దేవుడు యోనా నుంచి నేర్చుకోలేదా నిన్నవే నీ దేవుడు కానీ అది నశించుకోవడం దేవునికి ఇష్టం లేదన్నాడు ఎందుకు పాలు చేయాలనుకుంటూ అది పాపంతో నిండి ఉంది కానీ అక్కడ ఉన్న మనుషులందరూ అయినా పుట్టించిన వాళ్ళే అది నశించుకోవడం నాకు ఇష్టం లేదంటాడు దేవునా ప్రవచనం ద్వారా వంద సంవత్సరాలు పోస్ట్పోన్ అయింది లేకపోతే వంద సంవత్సరాలకు ముందే నశించుకోవాల్సింది దాని నశించుకోవడం మనం చూస్తాం కదా నా హోమగ్రంథంలో అంటే వంద సంవత్సరాల తర్వాత అది నశించిపోయింది అశువులు ఒకప్పుడు ప్రపంచాన్ని పరిపాలించిన దేశం అది ఆ కాలంలోనే పశువు తర్వాత వచ్చినదే బబులోను. బబులోన్ తర్వాత వచ్చింది పారసిక పారసు పారసిక రాజ్యాలు పార పర్షియా అంటాను ఇంగ్లీష్ లో పారసిక రాజ్యు కాలంలో కూసు దేశం హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వాళ్ళు తన పరిపాలించినటువంటిది గ్రంథం అంటే హిందూ దేశం మీద రాజు అయిన అహెస్సుజు అనేవాడు తన భార్య రెండవ భార్య పేరు ఎస్తేరు ఎస్తేరు మన దేశానికి రాణి ఎన్ని వేల సంవత్సరాల క్రితం రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం కాబట్టి ఇవన్నీకి ముందుకు వెనుకకి ముందుకు వెనుకకి ఎవరు ఇట్లా ఇప్పుడు చూడండి నీవు చూచిన మృగము ఒకప్పుడు ఉండేందు కానీ లేదు అయితే అది అగాధ జలం పైకి వచ్చటకును రాష్ట్రం నకి సిద్ధంగా ఉన్నది భూమివాసులలో జగత్ ఉత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి ప్రేయరు వ్రాయబడలేదో వారు ఆ మృగమును చూస్తారంట ఆ మృగం గాని కానీ ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చినన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడతారంట అంతవరకు గెల వీళ్ళకి తొమ్మిదవ ఇందులో జ్ఞానము మనసు కనబడును ఇప్పుడు ఇది మీ రాయబడిన వాక్యం ఎనిమిదవ వచ్చిన సర్పంగా తేలి గురించి వ్రాయబడింది వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నట్టీ దీనికి సంపదించే స్థితిని తెలుసు తొమ్మిదవ విషయం వస్తే ఇందులో జ్ఞానం గల మనసు కనపకూడదు ఆ ఏడు తలలు ఆ స్థితి కూర్చున్న ఏడు కొండలు కాబట్టి ఇవి నిజంగా తల్లలు కాదని చెప్తున్నాడు ఏడు కొండలు ఆ ఏడు కొండలు నేను చూపించిన గతంలో ప్రకటన కదా మూడు మూడవ భావి అవి ఏడు సంఘాలు అని కూడా చూపించిన మరియు ఏడుగురు రాజులు కలరు కాబట్టి ఇవి ఏడు రాజ్యములు కూడా రాజులంటే రాజ్యాలే కదా దేశాలే కదా మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయేది ఒకడున్నాడు కాబట్టి ఆ ఏడులో ఐదు కూలిపోయినాయి ఒకటి ఉన్నది దాని తర్వాత కడమవాడు ఇంకా రాలేదు అంటే ఎనిమిదవ వాడు ఇంకా రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలమే ఉండవలెను అంటే కడమవాడు అంటే ఏడవవాడు ఆ ఐదుగురులు కూలిపేరి ఒకడున్నాడు అంటే ఆరో వాడు ఉన్నాడు కడమవాడు అంటే ఏడవ వాడు ఏడవ వాడు ఇంకా రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలమే ఉండేవాళ్ళను పదకొండవ వచ్చానికి వచ్చినప్పటికి ఉండినది ఇప్పుడు లేనిది అంటే కొంచెం కాలం దాని తర్వాత ఒకడు ఒకడు ఇంకా ఉన్నాడంటే ఐదులో ఆరులో ఒకడున్నాడు అని చెప్తుంది ఏడవ వాడు ఇంకా రాలేదు వాడు వాడు వచ్చినప్పుడు కొంచెం కాలమే ఉంటాడు ఆ రాజ్యము దాని తర్వాత ఉండిన దయ్యు ఇప్పుడు లేనిదైన అంటే ఆ ఆరులో ఒకటి మిగిలిపోయిన అది ఏం జరుగుతుందని చెప్తుంటారు ఆరులో ఒకటి మిగిలింది ఏం జరుగుతుంది అది ఇప్పుడు లేనిదయ్య ఈ క్రూరముఖము ఆ ఏడుగురితో పాటు ఒకట ఉండి తానే ఎనిమిదవ రాజగు నాశనకు పోగును ఇక్కడికి నేను ముగించిన ఇక్కడికి స్టాప్ చేస్తాను అయితే క్లుప్తంగా ఇవన్నీ రాజ్యాలను మీరు చూపించేసి ముఖ్యంగా ఈరోజు ఆ ఏడవ రాజ్యానికి సంబంధించిన విషయాలు నేను దీర్ఘంగా ధ్యానం అనుకుంటున్నాను ఎందుకంటే పర్లక పరిస్థితి గురించి మన సేవా పరిచయం ఎంత ఈరోజు పర్లక రాజ్యం ఎట్లో ఉందని అనేది సంవత్సరం నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రతి ఉపమానంలో పర్లోక రాజ్యం ఎట్లా ఉందని దేవుడు మనకు చూపిస్తా ప్రతి ఉపమానంలో అది తక్కువైందని చూపిస్తుంది పర్లక రాజ్యాన్ని దేంతో పోల్చాలా అకరాకాల ప్రాంతాల్లో విద్యువాణి గురించి ఉపానంతో పోల్చాలన్నా లేక ఒక స్త్రీ తన దగ్గర ఒక ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కొంచెంల పిండిలో అంతకు ముందు పులిసిన పిండితో కలిపిన పిండి మూడు కొంచెంల పిండి పులిసిపోయిన దాన్ని పోల్చాల అట్లా ప్రతి పులిసిపోయింది చెడిపోయింది విధరాల దగ్గర ఒకటే నాణ్యం ఉండను అది పోగొట్టుకున్నది తప్పిపోయింది అది అంటే పర్లవరాజ్యం అట్లా ఉంది అని దాని తర్వాత పర్వరాజ్యం ఎట్లా పోల్చాలా అందులో గోధుమలు గురుగులు ఉన్నాయి అని చెప్పోల్చాలిడా పర్లక రాజన్ ఏ రీతిగా ఉంది ఒక ధనవంతుడు దేశాంతరం పోయింట్టు తన పని వారికి పని అప్పగించి పోయింటు ఆయన తిరిగి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి నుంచి లెక్కడుగుతున్నాడు తలాంతలకు సంబంధించిన బోధ ప్రతి బోధలో పర్వరాజన్ తప్పిపోయిందనే చూపిచ్చుట్రా పర్లోక్రాజాన్ని దేనితోని పోల్చాలా పది మంది కనికలతో పోల్చాలిదా ఐదు మంది నిద్రెస్తున్నారు ఐదు మంది చివరికి మేలుకున్నారు ఐదు మంది దగ్గర నూనె లేదు ఐదు మంది దగ్గర నూనె అప్పుడే పొందుకున్నారు లాస్ట్ లో చిబర్ లో నూనె పొందుకున్నారు కాబట్టి వీళ్ళగలిగిన పర్లగరాజన్ని దేనితోను పోల్చాలా ప్రతి దశలో ఇద్దరు కుమారుడితో పోలు కొల్చాలన్నా తప్పిపోయిన కుమారుడు బయటికి పోయి తప్పిపోయినాడు లోపల ఉన్న కుమారుడు లోపల ఉండి తబ్బిపోయినాడు పర్లగరాజం మొత్తం తప్పిపోయింది అని చెప్పుకోల్చాల ప్రతి ఉపమానాన్ని పర్లకరాజ్యము సంబంధించిన ఉపమానాలన్నీ ఆయన చెప్పినాయి అవి తప్పిపోయినాయి అంటున్నాడు బిగా సమాప్తి చివరికి వచ్చేటప్పటికి అన్ని తప్పిపోయినాయి అంటున్నాడు కానీ మనకు తెలుసు కేతుతో మాట్లాడుతున్నాడు ఈ బండ మీద నేను ఈ యొక్క నా సంఘాన్ని దాని ఎదుట పాతల లోకపు గౌనులు దాని ద్వారాలు నిలబడలేవు కాబట్టి ఆయన చెప్పిన పర్లోకరాజ్యం ఎట్లా ఉంది ఆయన చూపించిన ఉపమానలలో ఎట్లా ఉంది అంటే ఉపమానంలో అది తప్పిపోయింది దాంట్లో మూడు గుంపులు నేను చూపించే ప్రతి ఉపమానంలో చూసినా మరి మూడు గుంపులు అని కానీ పాతల్లో కప్పు ద్వారాలు దీని ఎదుట నిలబడలేవంటే ఆ మూడు గుంపులతో పాటు గుంపులతో నుండి బయటికి వచ్చిన ఒక చిన్న గుంపుకు సంబంధించింది ఆ ఉపమానం దాని ఎదుట సైతాన్ లోకము సైతాన్ రాజ్యము సైతాను అనుచరులు నిలబడలేరు ఆ చిన్న గుంపే లక్షా మంది నువ్వు ఈ సత్యాన్ని గ్రహించి స్వీకరిస్తే నువ్వు ఇక మీదట దేనికి భయపడవు ను ఇక ఏ నలు తీసి భయపడవు జీవితార్థం నువ్వు ఇక మీదట ఏ ఉద్యోగ భయపడవు నీ యొక్క సంఘంలో భయపడవు నువ్వు బయట భయపడవు నువ్వు ఎక్కడున్నా భయపడవు ఏ ఇంట్లో నివసించినా భయపడవు ఏం ఎక్కడ పండుకున్నా నువ్వు భయపడవు ఏ కళకి నువ్వు భయపడవు ఎటువంటి ఉపద్రావాలు భయపడవు నీ దేశం పెద్ద బాంబు పడుతున్నా నువ్వు భయపడు నీ మీద ముట్టడి వేస్తున్నావు భయపడవు ఎందుకంటే నీకు ఆ యొక్క శక్తిని అనుగ్రహించు బలమంతటి సైత శత్రువు బలమంతటి మీద నేను అన్నాడు ఇదిగో సర్పంలో తెలను తొక్కుటకు నేను నాకు అధికారం కాబట్టి లక్ష నలభై నాలుగు వేల చిన్న గుంపు అది అసలైన సంఘం పరిశుద్ధమైంది నిష్కలంకంగా ఉన్నది ఏ మన్ ఏ నింద లేనిది ఏ మచ్చ ఏ ముడత ఏ డాగు కాబట్టి నువ్వు అట్లా ఉండగలవా లక్ష నలభై మంది అట్లా ఉంటారు కానీ అవి నువ్వు పరీక్షించుకున్నప్పుడు నిజంగా నీకు ఆ గుడగడలు ఉన్నాయా నీ మీద ఏ నిందలు లేకుండా నువ్వు నీ నోట్లో ఏ అబద్ధం లేకుండా నువ్వు ఉండగలిగిన క్లియర్గా ఉంది లక్ష నాలుగు వీరు అనిందిలు వీరి నోట్ల ఏ అబద్ధం లేదని చూపించిన ఏడవ అధ్యాయం పరటం తర్వాత పద్నాలుగో అధ్యాయంలో మరీ విశేషం ఉంది లక్ష నలభై నాలుగు రెండు చాప్టర్స్ ఇచ్చాడు రెండు కాదు మూడు చాప్టర్స్ ఇచ్చాడు మనకి ఏడవ అధ్యాయం పద్నాలుగు పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ అధ్యాయంలో మనకి మనకు మనకు అనుగ్రించబడ్డ బాధ్యత నువ్వేం చేయాలని కాబట్టి ఇప్పుడు చూడండి ఈ ఆరు ఈ ఆరిట్లో ఐదు కూలినై ఒకటి ఇంకా ఉంది ఏడవది ఇంకా రావాలా కాబట్టి పోయినవరం చూపించిన ఆరిట్లో కూలినై ఏవి అంటే ఎవరు చెప్పగలిగిం ఐగుప్తులు అష్యూరు పర్షియా గ్రీసు రోమ్ ఇవి కూలిపోయినాయి కానీ ఒకటి ఉంది అంటున్నాడు ఏంటి లేదు అంటే అయితే మనం మన బబ్బులోని కూడా ఒకప్పుడు కూలిపోయింది కదా అంటే అవును ప్రకృతి సంగంది ప్రకృతి గ్రంథంలో తిరిగి రాయబడింది అంటే అది ఇంకా ఉంది ఇవన్నీ తిరిగి తిరిగి మన గట్టుకు రాయబడుతున్నాయి అని చూడండి దానియాల గ్రంథం ఇక్కడి నుంచి మృక్కులు వర్తం ఇప్పుడు దాని గ్రంథంలో వాళ్ళు చూడొచ్చు అల్గవాద్య అని దాని గ్రంథము గవ అధ్యాయం నేపథ్య జరిపి కలిగిన దర్శనం ఇది దానికి కలిగము నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో మనకు తెలుసు ఈ చెట్టు దేనికి సంబంధించింది ఆయన కలిగిన దర్శనంలో పెద్ద బ్రహ్మాండమైన చెట్టు చూస్తున్నారు ఆ చెట్టు మీద రకరకాల జీవరాశులు పక్షులు జీవిస్తున్నాయి అని చెప్తున్నారు దాని నీడలు ఎన్నో జీవరాశులు జీవిస్తున్నాయి ఎంతో బ్రహ్మాండమైన రాజ్యం అని చెప్పిస్తున్నారు అయితే పదకొండో వర్షంకి వచ్చినప్పటికీ నా నెమ్ నిజరు దాని వెళ్ళి దాని గురించి చెప్తున్నాడు నా కలిగిన దర్శనం కూడా నేను పదకొండు పదో వర్షం నా పడతంలో పడి ఉండగా నాకు ఈ దర్శనం కలిగిన నేను భూమి భూమి మధ్యన మిగల ఎత్తుగల ఒక చెట్టు కలపడం ఆ చెట్టు పొంది బ్రహ్మాండమైన దయ పై కొమ్ములు ఒక ఆకాశం ఆకాశం కంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంతా విశాలంగానే ఉండదు దాని ఆకులు సోకు సిగ్గా దాని పళ్ళు విశాలం కానీ కనబడదు అందులో సమస్త జీవ పోట్లకు చాలన్నంత ఆహారం ఉండదు దాని నీడలు అదే జంతువులు పండుకొని మీద అంటే ఒకప్పుడు ఎట్లా రాజ్యం అని చెప్పిస్తారు దేవుడు ఆకాశ పక్షులకు కూర్చునేందుకు సకల మనుషులకు చాలనంత ఆహారము దాని మీద నేను నా పరత మీద పండుకొని ఉండగా నా మనుషులకు కలిగిన దర్శనములను చూచి జాగరూపుడు అగు ఒక పరిశుద్ధుడు ఆకాశం మీద దిగి వచ్చి ఇలాగు దగ్గరగా ప్రకటించాను ఈ జాగరూపునికి సంబంధించిన బోధన గతంలో చూపించాను మీకు పరలోకంలో ఎంతో పురాతనమైన భక్తులు ఈ లోకంలో వాళ్ళ పనులు చేయడానికి వస్తా ఉంటారు అందుకే నేను మీకు గతంలో చూపించడా లక్షా నలభై నాలుగు మంది చావరు ఏదంటే అట్లెట్లా సాధ్యం ప్రదర్ అంటారు ప్రకృతి సహజంగా చూస్తున్న వాక్యం మరోసారి నేను చూపిస్తుంది వాక్యం ఏసు ప్రభు చెప్పిండు మీరు కొంతమంది చావరు పర్లుగు రాజ్యము రావడం చూసి ఎంతవరకు మీరు చావర మరి ఇది ప్రకృతి సహజంగా ఆలోచించాలా ఇది ఆత్మీయంగా ఆలోచించాలా ఈ వాక్యాన్ని మీరు చావడంటే అర్థమేది పాత నిబంధన కాలంలో హాను తన ఇష్టానుసారంగానే ఆయన ఎక్కడ కాలంటే వెళ్ళిపోయాడు ఆత్మలో తెలియపు కృత నిబంధన కాలంలో వెళ్ళినట్టు నేను ఆత్మలో వెళ్ళిపోవచ్చు నువ్వు ఎక్కడికన్నా పోయి సువార్త చెప్పి రావచ్చు కానీ ఏసు ప్రభు ఒక్కడే తన ప్రాణాన్ని పెట్టగలిగిండు మళ్ళా తీసుకోగలిగిండు మళ్ళీ నీ ప్రభు అట్లా పెట్టగలిగిండు నువ్వు కూడా పెట్టగలచ్చు అన్న సాధ్యం నేను చెప్తున్నాను మీరు మీరు నాకు తెలుసు అది వీరవారి నెంబర్ అని తలిస్తే నీకు నీకు ఇష్టం నీ ప్రాణాన్ని నువ్వు నేను ఇప్పుడు పెట్టను నేను చావను నేను ఇంకా దీర్ఘకాలం ఉంటాను అది ఇంత ఎక్కువ పళ్ళున్నాయి ఈ లోపాలు అన్ని ముగించుకుంటా అంటే నువ్వు తొంభై ఐదులో నూట అది నీ నీ తీర్మానం అది కానీ నేను చూపించిన ప్రకృతి సహజమైన విధానాలు కూడా నువ్వు అట్లా జీవించాలంటే నీ శరీరాన్ని నీ అదుపులోకి పెట్టుకోవాలా దాని ఉపవాసాలతో దాన్ని ట్రైన్ చేసుకోవాలా ఎందుకంటే నీ శరీరాన్ని నువ్వు ఎంతగా ఉపవాస పెడితే ఆత్మలో అంతగా ఎదుగుతూ ఉంటావు ఎందుకు అద్భుతాలు నీ జీవితాల్లో చూడలేవు అంటే నువ్వు ఆత్మలో అంతగా ఎదగలేదు కాబట్టి ఈశ్వరవు అరణ్య మార్గంలో పోయినాకనే అపవాదిత శోధ్యం ఆయనలో శక్తి ఆరంభమైంది అంతకుముందు లేదు మీరు గమనించండి దాని తర్వాతనే మూడవ నాడు అనే గ్రామానికి వెళ్ళిండు పెళ్లి వింతులు కార్యం చూస్తాం మనం నీళ్ళని అరణ్య మార్గం పోయినాకనే జరుగుతుంది అరిన మార్గం అంటే ఒంటరి జీవితం కదా నువ్వు రహస్య గదిలోనికి వెళ్ళి ప్రార్థనలో సమయం గడపడం అవన్నీ పోయినాయన్నట్టు ఏదో ఫైవ్ మినిట్స్ ప్రయార్ జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా కదా టూ కూడా ప్రయార్ చేయలేదనమాట అంశంలో ఏముండవాలి ఒక బాధ్యత ఉంటే అంశం ఎదురుతూ ఉంటుంది బాధ్యతలు ఎక్కువ ఏముండవు విజ్ఞాపనాలు ఎక్కువ ఏముండవు సెల్ఫీష్ ప్రార్థనలు ఎంత సేవ్ చేస్తాం నాకు అది కావాలి ఇది కావాలంటాం కాబట్టి అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు ఆ నలభై దేవరాత్రులు ఎట్లా ప్రార్థన చేస్తున్నాయో ఏ మాంశంలో నేను చెప్పాను తెలుసు ఈయన నలభై దేవరాత్రులు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈయన శక్తిని పొందుకోబోతున్నాడు సంపూర్ణమైన శక్తి అది విశేషమైన కారణం చేసే శక్తి కాబట్టి పరిశుద్ధ ఆత్ముడు వచ్చినప్పుడు అంటే పరిశుధాత్ముడు పరిశుదాత్మ అభిషేకం వచ్చినాక నెక్స్ట్ దశ శక్తి దశ అంట కాబట్టి ఈయన బాప్సం పొందుకున్నాక పరిశుదాత్మ దిగి అభిషేకం పొందినాక అరణ్యంకి పోయిండు దాని తర్వాతనే శక్తి పొందుకున్నాడు నువ్వు సీక్రెట్ నేర్చుకోవాలా అరణ్య మార్గం అనుభవించకపోతే మటుకు నీకు శక్తి రాదనట్టు కాబట్టి ఇప్పుడు ధాన్యాలు అంటున్నాడు దాని వెళ్తాను చెప్తాను పద్నాలుగు వచనంలో జాగరూకుడుగు ఒక పరుషుడి ఆకాశం దిగి వచ్చి ఇలాగ బిగర్గా ప్రకటించాను కాబట్టి ఈ వచనం ఏం జ్ఞాపకం చేస్తుందంటే పరలోకంలో ఇక్కడ నుంచి పోయిన వాళ్ళంతా భక్తులు అక్కడ పనులు అప్పగించబడింటే వాళ్ళకి అవి ఇక్కడ లేవు కేవలం ఈ నోకు హానోకు పుస్తకం చదువుతాయి కానీ అర్థం కాదు ఇది అవి లేదు ఎందుకంటే ఉన్నది చదువుతుంది నేను చెప్తా ఉంటాను ఉండేదే కాదన్నప్పుడు లేని జరిగే జరుగుతాం కాబట్టి జాగరూకుడు ఒకడు పరిశుద్ధుడిన అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టినాక ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించిన వాళ్ళందరూ ఈ లోకంలో లక్ష మంది ఆయోగ్యత కలిగిన వాళ్ళు గొప్ప ఈ దశకి ఎదగరన్నట్టు ఎందుకంటే జస్ట్ ఆర్డినరీ క్రిస్టియన్స్ వీల్డ్ వీళ్ళు లోకంలో ఏం చేయలేన కొరకు జస్ట్ వాళ్ళ ఆత్మలను వాళ్ళు కాపాడుకున్నారంటే చివరి కాపాడుకున్నారు మరణం అవుతూ అప్పుడు అప్పగించేది వాళ్ళ ప్రాణాలు ఐసీఏలో ఉన్నప్పుడు అప్పుడు పాపలు ఒప్పుకుంటున్నారు బెడ్ మీద ఉన్నప్పుడు చైనా ప్రదేశాలు అప్పుడు పాపలు ఒప్పుకుంటున్నారు కానీ లక్ష నాలుగు వందల వేల మంది అమాంతంగానే గాలిలోకి వాళ్ళకి తెలంగాణలో తెలియదు వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు కానీ వాళ్ళకి పేరు దేవుడైతే ఇస్తుంటాడు సూచన నీకు ఇక్కడ పనులు ఇంకా ఎంతకాలం నువ్వు భూమి మీద ఆల్రెడీ చేసేసినా నీ పని అయిపోయింది నువ్వు పండించుకోవాల్సిన పంట పండించుకున్నావు ఇప్పుడు ఇక్కడికి రా ఇక్కడ ఇంకా చాలా పనులు ఉండవు ఆయన గతంలో మీకు ఎన్నిసార్లు చూపించినా కూడా ఇది ఒక అనుభవం ఇక్కడ ఒక వాక్య పరంగా చూపిస్తున్నారు జాగరూకుడు ఒక పరుషులకు ఆదాయం దిగి ఇలాగ దగ్గర ప్రకటించండి ఎందుకంటే మీ పని ప్రకటించడం ఈ లోకంలో ఏం జరగాలనేది వాళ్ళు వాళ్ళు వచ్చి అని ఉంటారు వాళ్ళకంటే ఆత్మీయంగా ఎదిగిన గొప్ప దైవజన్లు అక్కడ వాళ్ళకి ఒక కమిటీస్ లాగా ఉంటేయడం పెద్ద మీటింగ్స్ పెట్టుకుంటారు వాళ్ళు తీర్మానిస్తుంటారు దేవుని ప్రాణాళికని ఈ లోకంలో ఎట్లా కొనసాగించాలా మనం వాటిని ఉచ్చరించాలా అంటే నోటి మాట రాకపోతే ఇక్కడ కార్యం జరగవు ఈ లోకంలో అందుకే నీ నోటి మాటకు అంత ప్రాధాన్యత ఇచ్చింది దేవుడు నువ్వు పాజిటివ్ గా ఉచ్చరించాలా చిత్తాన్ని దాన్ని తెలుసుకోవాలా దాన్ని ప్రకటించాలా అయితే ఈ జాగరూకులు ఒకప్పుడంతా ఆయన కొరకు జీవించిన వాళ్ళే పరిశుద్ధంగా అక్కడి నుంచి వస్తూ ఉంటారు ఈ లోకంలో వాళ్ళు పండు తీసుకొని పోతూ ఉంటారు నెబ్బు గది రాజ్యాన్ని చేయాలి ఇక్కడికి కొత్త రాజాను లేపాలా అని ఒకరిని పంపిస్తారు వాళ్ళు అక్కడి నుంచి నీ దేశం మీద ఎవరు రాజుగా ఉండాలా ఎవరు ప్రధానిగా ఉండాలా ఎవరు ఉండొద్దు అనేది నువ్వు ఓట్స్ వేస్తే గెలిచేది కానీ కాదు ఈ వాక్యం ప్రకారం చర్చ అందరూ ఉపాసం ఉండి ప్రారంభం చేస్తూ ఉంటారు ఈసారి ఎలక్షన్స్లో వాడు గెలవాలా వీడికి గెలవాల అన్ని పిచ్చి తలంపులని అవన్నీ మానవ తలంపులన్నట్టు నీకు ఎప్పుడూ జ్ఞానం కలుగుతుంది పద పద్నాలుగుగా వచ్చినది జ్ఞానించినప్పుడు వీళ్ళు అక్కడి నుంచి పరలోక నుంచి దిగు ఇక్కడ వాళ్ళు వారి నోటి ఉచ్చారణ చేయడం వలన రాజ్యాలు పోగొట్టుకుంటారు రాజ్యాలు పొందుకుంటారు రాజులు లోక అదే విధానం దేవుని విధానం ఎందుకంటే ఈ అయినది కానీ సృష్టికి సార్వభావం ఉండేది అందరికంటే రాదే రాజులకు కాబట్టి ధాన్యాలకి ఇది అర్థమైంది ఈ జాగరకుడు రక ఎందుకంటే ఒకనొక దినం ఆయన కూడా జాగ్రకుడే ఆయన వచ్చి వీటిని విశదీకరిస్తేనే కానీ నీకు అర్థం కావు నన్ను చూడగలుగుతున్నావు దాని అన్నీ నువ్వు లక్ష నాలుగు నాలుగు మంది గుంపులో ఉండి మహాభయంకరమైన శ్రమను రూరిస్తూ సేవ చేయగలుగుతూనే కానీ నువ్వు ఆ దశకి ఎదగలేవు ఒక్కసారి ఆ దశకి నీకు ఇచ్చిన పవర్ వేరే నువ్వు పరిలోకెచ్చి కిందికి దివొస్తూ ఉంటావు ఇక్కడ పనులు చేసుకుపోతూ ఉంటావు అందుకే అప్పుడప్పుడు కొంతమంది భక్తులు కనిపిస్తారు మనకి లోకంలో కళలలో దర్శనాలలో కనిపిస్తూ ఉంటావు నాకు మస్తుమరీ కనిపించారు మనలో చాలా మంది ఇప్పుడు కనిపించదు నాకు తెలుసు కానీ హైలైట్ చేయను గతని నన్ను నేను హైలైట్ కూడా చేసుకోవచ్చుకునేది ఎందుకంటే ఇది సాధ్యం అని చెప్తారు అయితే పాత నిబంధకాలంలో జాగరూకులకు ఆ యొక్క యోగ్యత లేకుంటే వాళ్ళు కాలాలు ముగించినాకనే జాగరూకుల కానీ క్రొత్త నిబంధనలో లక్ష నాలుగు నాలుగు వేల మంది ఈ రోజు కూడా నువ్వు జాగరూకుడు అవే అది సంబంధించిన చూపిస్తుంది నువ్వు ప్రతి క్షణము మెలకువగా ఉండి సింహం వల్లే ఏ రీతిగా శత్రువులు ముట్టడి వేస్తారు పట్టణాన్ని నువ్వు గమనిస్తూ ఉంటావు ఇరవై గంటలు గమనించి మనుషులను హెచ్చరిస్తూ ఉంటావు గరిచిస్తూ ఉంటావు నువ్వు గాంటరిస్తూ సింహము అరిసినట్లు అరుస్తా ఉంటావు అప్పుడు సైతాన్ని గజగజ వణుకుతా నువ్వు అరిస్తే వాడి అనుచరులు దురాత్మలన్నీ గజగజ వణుకుతాయి నువ్వు నీ ప్రార్థనట్లున్నప్పుడు ప్రజల రాష్ట్ర పత్రికల పావులు ఆ విషయాన్ని మన జ్ఞాపనం చేసింది ఏంటంటే మనము పోయి కిందికి వస్తా ఉంటాం నువ్వు జాగరూకుడు కాబట్టి ఇవి నీకు సునాయసంగా లేకపోతే ఎప్పటికీ అర్థం కావు కాబట్టి నీ బాధ్యత దేవుడు ఏమి నీకు బయలుపరిస్తే అక్కడ అంటే నువ్వు ఆ కమిటీలో పోయి కూర్చుంటావు అది నేను చెప్పే పాయింట్వి ఉదాహరణకి ఈ టైంలో అబ్రహాము అక్కడ కూర్చొని ఆయన లీడర్ లాగా అంత గొప్ప గొప్ప పురాతనమైన భక్తులకి పరిశుద్ధులకి ఆయన సమావేశం పెట్టి మాట్లాడుతున్నాడు దేవుని ప్రణాళిక ఇది ఈ సంవత్సరం నుంచి ఈ లోకంలో ఈ దేశంలో వీడిని మనం ఇట్లా తీర్మానించుకోవాలా ఎవరిని పంపిస్తాం ఆ కమిటీలో నిన్ను కూర్చోబెడితే నీ పరిస్థితి ఏంటి నువ్వేమో ఇక్కడ ఉన్నావు ఇంకా లోకాతీతంలో మనం అక్కడ పోవాలంటే ఇంపాసిబుల్ అందుకే లక్షా నలభై నాలుగు మంది గుంపులకు రావాలండి అది ఏ రీతిగా సాధ్యం నేను ముదిరి ము గురించి చూపించిన అరణ్య మార్గంలో గురించి నువ్వు చూపించిన ఈ లోకంని ధృవీకరించుకుంటే జీవితం చూపించిన నీ సిల్వను నువ్వు వెతుకొని మోసుకుంటూ పోవాలా అర్థం ఏంటంటే నువ్వు సావడానికి రెడీగా ఉన్నావని చెప్తుంది ఆ సిల్వ మోయడం అన్నట్టు నీ శిల్వను నువ్వు మోసుకొని పోవటం ఏంటంటే ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచిపెట్టాలా అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి నేను రెడీగా ఉన్నాను సిద్ధంగా చెప్పడం అన్నట్టు అది అంటే ఈ లోకంతో నాకే పని లేదు అన్నట్టు నా శ్రమను నేను అనుభవిస్తా ఉన్నాను ఇది శ్రమల కాలం కాబట్టి ఒంటరి జీవితం సిల్వను మోయడం అన్నట్టు ఇవన్నీ సెలవు వాడే కదా కాబట్టి ఈ అరణ్య మార్గంలో నువ్వు సిలువను మోసుకుంటూ ఒంటరిగా పరిగెత్తునే ఉండాలా నువ్వనుకుంటూ నువ్వు అందరూ మెచ్చుకుంటాను నేను ఎవ్వరు మెచ్చుకోరు నేను నేను చెప్తుంది ఎవరు మెచ్చుకోరు నిన్ను మెచ్చుకోరువుగా అది విధానం కానే కాదు దేవుని విధానం మనం కేవలం ప్రభు మెప్పుకో ప్రయాసపడతా ఉన్నాం ఈ లోకంలో అందుకొరికే ఈ వాక్యాలు మనం ధ్యానిస్తా ఉన్నాం కాబట్టి ఇంకొక పది నిమిషాలు ఇక వాక్యాన్ని ముగిస్తలేను నిజరు కాలము ముగించాలా అని ఆ యొక్క పరిశుద్ధులు ఆ సమావేశంలో తీర్మానించుకున్నారు కాబట్టి అది జాగరకుడు కిందికి వచ్చి ఏం చెప్తున్నాడు ఇలాగ బిగ్గరగా ప్రకటించడు ఈ సేవ అట్లనే ఉంటుంది బిగ్గర ఈ చెట్టును నరికి దాని కొమ్ములను కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పళ్లను పరవేయడి ఎందుకంటే మనకు తెలుసు చిహ్న పరంగా కొమ్మలు దేనికి సంబంధించినవి ఆకులు దేనికి సంబంధించినవి పళ్ళు దేనికి సంబంధించినవి ఇప్పుడు నేను చూపించాను మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాం మీకు అవకాశం ఉంటే మీరు వెతుక్కోండి పశువులను దాని నీడను తొలివేయడి పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టిడి మీకు తెలుసు ఇవన్నీ పశువులు దేనికి సంబంధించినవి కొమ్మలు దేనికి సంబంధించినవి పక్షులు దేనికి ఇవన్నీ చిహ్నాలు అయితే పదిహేనో వచనం చూడండి అయితే అది మంచుకు తడిసి పశువుల వల్లే పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఈ ఒక్క వచనం నీకు అర్థమైతే ప్రటన గ్రంథంలోని పదిహేడవ అధ్యయము పద్దెనిమిదవ అధ్యయనం నీకు అర్థమవుతుంది ఎందుకంటే కాదు ఎప్పటికీ అయితే అది మంచుకు తడిసి పశువుల పచ్చికలో నివసించినట్లు చెప్పండి దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలంలోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడుబడి అంటే ఈ చెట్టు నిన్ను సూచిస్తుందంట తర్వాత ధాన్యాలు చెప్తాడు దీని అర్థం అంటే నిన్ను అంటే బబులోని సూచిస్తుందంటాడు అయితే అది మంచుకు తడిసి చూడండి ఏది ముద్దు అంట అంటే ఈ చెట్టు ముద్దు నరికే వేయబడ్డ ముద్దు కాలంలో కూలిపోయింది కానీ ఈ ముద్దు ఇంకా ఉందంటే చూడండి ఇప్పుడు అయితే అది మంచుకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు పశువుల మధ్యలో ఈ చెట్టు ఉంటుంది అంటున్నాడు ఈ మొద్దు ఉంటుంది అంటున్నాడు అది చచ్చిందే కానీ మొద్దు దాని ముద్దును దాని ఆ ముద్దును దేంతను కట్టి వేయమంటాడు ఇనుము ఇత్తడి మీకు తెలుసు ఇనుము ఇత్తడి దేనికి సంబంధించిందో ఇత్తడి సర్పము ఇనుము అంటే తేళ్ళు కదా అరణ్యంలో మోసే అహరం చెప్పింది ఇత్తడి సర్పం చేయమని కాబట్టి ఇత్తడి సర్పానికి సాదృశ్యం ఇనుము తేళ్ళకి సాదృశ్యం మొద్దు ఆ గొప్ప జన సాదృశ్యం ఇవి ఉన్నాయి ఇంకా ఉందని చెప్తున్నాడు కలిసిన కట్టుతో కట్టినాయి అంటే ఇవన్నీ బంధింపబడి ఉన్నాయి మూడు గుంపులు ఎక్కడ రథంలో అని చూపించిన చక్కెర రథాలు ఎన్ని రథాలు మూడు రథాలు ఇవన్నీ బంధింపబడ్డాయి తర్వాత ఎక్కడ ఉన్నాయి పొలంలోని పొలం మీకు తెలుసు సంఘము గంటి పాల దానిని భూమిలో విడివిడి అంటే భూ సంబంధమైన ఇవన్నీ మూడు గుంపులు ఇక్కడ ఆశ్చర్యం ఆరో పదహారవ వర్షంలో ఏడు కాలములను చెప్తున్నాడు మీకు తెలుసా ఒక కాలం అంటే ఎంతనో ఏడు కాలములు గడిచి వరకు అంటే ఏడు రాజ్యాలు ఇవి రాజ్యాలు గడిచే వరకు వారికున్న వారికున్న మానవ మనసులకు బదులుగా పశు మనసు వానికి కలుగులు హదిడవ వర్షనంలో ఈ జాగరూకులకు సంబంధించిన విషయం ఉంది సరైన ఇప్పుడంత డీటెయిల్ గా వాటిని పోనేది కంటే మన వాక్యము వేరేది ఎందుకంటే మన వాక్యం ఏమంటుందంటే బొబులో నువ్వు కూలిపోయింది కానీ దాని మొద్దిం కావద్ది అది మొలికంచబోతుంది త్వరలో అని చెప్తున్నాడు ఇక్కడ జాగరూకుడు జాగరూకుడు అర్థం చేయగలడు నీ సేవా పరిచర్య జాగరూకుని కొరుకు అతనితో కలవాలా నువ్వు ఆ సమావేశంలో పాల్పొందాలా అక్కడ కూర్చొని నేర్చుకోవాలా భూమి మీదకి వచ్చి పని చేయాల ఈ లోకంలో ఉన్నంత వరకు చరణం చేస్తే అర్థమే లేదు కదా చాలా మంది చేసిరు కూడా తెలుసు శర్రం విడిచిపెట్టినా కూడా సేవ చేశారు ఎన్నో విషయాలు బయలుపరిచారు కాబట్టి యశ గ్రంథంలో అంటే ఈ ఐదుగురు ఐదుగురు కూలీరి ఒకడున్నాడంటే ఈ ఒక్కడు ఎవరంటే ఈ మత్తు అన్నట్టు అంటే బబులోని అన్నట్టు కానీ మనకు తెలుసు ఇవన్నీ రాజ్యాలు ఉన్నాయి అయ్యుప్త కూడా ఉంది ఆశ్చర్య కూడా ఉంది పారసీక రాజ్యం కూడా ఉంది గ్రీస్ ఉంది రోమా ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇంకా కాని కూలిపోయినాయి కానీ ఇవన్నీ ఇప్పుడు ఆత్మీయంగా ఉన్నాయని మనకు చూపిస్తున్నాడు ఒక వాక్యం చూపిస్తారు ముగిస్తా వచ్చే వారం దీన్ని క్లోజ్ చేస్తాను దాని ప్రకటన గ్రంథము పదకొండ వచనం ప్రకటన గ్రంథము పదకొండ వచనంలో ఎందుకు ఇవి ఇంకా ఉన్నాయి అనేది నేను చూపిస్తే చూడండి పదకొండవ అధ్యాయం మీకు తెలుసు గొప్ప జన సమూహానికి సంబంధించిన బోధ ఇది వీళ్ళందరూ ఎట్లా హత సాక్షులు అవుతారని రాయబడింది పుస్తకం ఈ అధ్యాయం అంతా ఎనిమిదవ ఆ ఇద్దరు సాక్షులంటే గొప్ప జన సమూహం గొప్ప జన సమూహం అందరూ మరణిస్తారు ఎందుకంటే వాళ్ళకి ప్రవచించే వారం ఉంది అద్భుతాలు చేసే వారం ఉంది కానీ వాళ్ళు చేయలేదని చెప్తుంది వాక్యం అక్కడ అది చూపించిన ఇద్దరు సాక్షులకు బోధ కనీసం ఒక ఏడు ఎనిమిది గంటల రికార్డింగ్స్ ఉన్నాయనుకుంటావారు అది నాకు గుర్తు చేయండి అయితే ఎనిమిదవ వర్షంకి వచ్చినప్పటికీ చూడండి ఏడవ వర్షం వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధంలో నుండి వచ్చి క్రూర మృగము వారి యుద్ధం చేసి జయించి వారిని చంపును అంటే ఇద్దరు సాక్ష్యం చంపిస్తుంది చంపుతుంది ఎవరు ఈ సైతా క్రూర ఎందుకు దానికి అధికారం ఇచ్చండి దేవుడు వారిని చంపడానికి ఎందుకంటే అది శిక్ష కాబట్టి ఎనిమిదవ వర్షంలో వారి శవములు ఆ మహాపట్నపు సంత విధిలో పడి వానికి అయితే ఈ సంత వీధి ఏందో ఆ మహాపట్నం మీద చూడండి ఆ మహాపట్నం ఏంది వానికి ఉపమాన రూపకంగా సుదమా అనియో ఐగుప్తు అనియో పేరు అంటే సుదమా ఇంకా ఉంది ఐగుప్తు ఇంకా ఉంది అని చెప్తున్నాడు తర్వాత అచ్చట వారి ప్రభువు కూడా సెలివేయబడి ఎంతమందికి తెలిసి చెప్పండి ఏస్ ఐగుప్తులో చెలువేయబడిట సుధమాల సెలవుబడిండ అంటే ఇవన్నీ తిరిగి తిరిగి వస్తున్నాయి అని చెప్తున్నట్టు ఏడంటే ఇవన్నీ ఒకప్పుడు ప్రకృతి సహజంగా ఉండే కానీ ఉపమాన్ రీతిగా అయిపోయినాయి ఇవన్నీ ఆత్మలో ఆ రాజ్యాలు అన్నీ ఆత్మలో అయితే ఆ రాజ్యాలు ఏంటని మీకు చూపించిన ప్రతి రాజ్యంలో సర్పములు తేళ్లు ఒక రాజ్యంలో సర్పములు డామినెంట్ ఇంకో రాజ్యంలో తేళ్లు డామినెంట్ ఒక రాజ్యంలో సర్పములు ఉంటాయి అన్నట్టు అవి కూడా నేను చూపించిన రికార్డింగ్స్ లో గతంలో కాబట్టి ఇవన్నీ మనకు చూస్తే ఏమనిపిస్తుందంటే ఇవన్నీ ఒకప్పుడు ఉండే ఇప్పుడు ఆత్మీయంగా అయిపోయినాయి కానీ ఇవన్నీ ఒకటే ఈ తలలన్నీ ఒకటే అనేది చూస్తున్నాం అదే ఎనిమిదవది అంటే ఈ ఐదు కూలిపోయినాక ఒకటి మిగిలింది అది బబులోను ఈ బబులోను ఏడవ కలిసింది అది పర్ల రాజ్యము బబులోను పర్లగరాజ్యం కలిసిపోయి ఎనిమిదవది అయింది అదే ఏషావు రాజ్యం అది నేను వచ్చే వారం రిలీజ్ చేస్తే మీకు దేవుడికి వాక్యాన్ని దించినగాక ప్రార్థిస్తాం పరుశుద్ధుల బలు తండ్రి మీకే వదరాలయ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకొని చున్నాం నువ్వు సమాప్తిలో మత జీవితం ఏ రీతిగా ఉందని మీరు అది బహుభయంకరంగా మృగంలాగా తయారైంది కాబట్టి దాంతో ఏ పని కానీ అందులో ఒక చిన్న గుంపు ఒక చిక్క దాని కొరకు మీరు మాకు పని వాటిని గురువులతో పాటు పెరిగి వేదన్నారు మీరు మాకు కాబట్టినైనా అవి పరిపక్వం చెందేంతవరకు ఎదురు చూడడం అదార్థాయినా గురుదు అవకాశం పొందలాగ సేవ ప్రమని ప్రార్థిస్తారు మా మతపరమైన జీవితంలో చిక్కుపడిన వారికి ఈ సత్యాలు ప్రకటించడమే అంతవరకు మేము ప్రయాసపడాలి ఒంటరి జీవితమే ఎవరు స్వీకరించారు ఎవరు ఒప్పుకోరు అయినా కానీ మీ యొక్క ముప్పుకోరుకు మేము మనుషులు ఎవరు మమ్మల్ని మించుకోవాల్సిన లేదైనా దాని కొరకు మమ్మల్ని గుర్తించాలా బ్రదర్ మీరు గోపాల సిస్టర్ మీరు గోపాల రూపంలో మమ్మల్ని మెచ్చుకోవాలని మేము ఎప్పుడు ఆశపడతలేంలే ఒక నుంచి ఏది ఆశిస్తలేం ఒక ధనం కూడా ఆశిస్తలేం ఏది కూడా ఆశిస్తలేం కావాలి కేవలం మీ పని మేము యోగ్యత కలిగి జీవించాలా వినయంతో భయభక్తులతో దీన్ని మేము అటువంటి సేవ పరిచయలో మమ్మల్ని అందరినీ నడిపించామని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి మెయిన్ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తోడైనా ప్రైజ్ లో